of the reality you are not a traditional you are the reality which is beyond the time you are not a traditional arthava indalle kabatti mimmalu meer continuity lo pettukunte you are a traditional mimmalu meer continuity ka atheetamaina tonti kaalataetamaina tontu aatmacheitanya roopanga akhanda satta roopanga meer darshinchagaligite you are eternally in the now you are not continuous friend religion is in continuity whereas spirituality is beyond time when you are beyond time there is no continuity akkad sankhyalaki gowdapadulaki teda akkad sankhyalu a continuity mode lo vallu maatladu untaru continuity mode lo meer eppudaithe maatladaroo tarana karya bhavam ucchestundi meeru kaalamun gatitamaina atmatattwam ane satyanni telusukunte there is no continuity Therefore, karana there is no karana కారణ కార్యభావము Therefore, ఇస్ నో కారణ కార్యభావం డెడ్ ఫోర్ అజాతవాదమే స్థిరమవుతుంది ఇదిగో ఇంతటి గంభీరమైన తత్వాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన కారణ కార్యభావాన్ని ఖండిస్తున్నారు అంటే జగత్తు కార్యము బ్రహ్మ కారణము అని ఆరంభంలో అలా చెప్పినా అల్టిమేట్గా జగత్తు బ్రహ్మ కంటే భిన్నముగా లేదు అప్పుడు ఇంకా కారణకార్యభావమేముంది ఇప్పుడు రజ్జువు కారణము సర్పము కార్యము అక్కడ సర్పము లేనే ఉన్నది రజ్జువే కారణకార్యభావం ఏమైంది పోయిందర్థం చేసుకోవాలి తర్వాత మీకు ఇంకొకటి కూడా ఉంది కారణకార్యభావము సిద్ధించాలి అంటే రిపిటేషన్ ఉండాలి స్మృతి అంటేనే రిపిటేషన్ స్మృతిలో ఇప్పుడు ఉదాహరణకి సృష్టి మొత్తంలో ఒకేసారి మట్టి ముద్ద కుండలా కనపడిందనుకోండి ఒకేసారి ఓన్లీ వన్ టైం కనపడిందనుకోండి అప్పుడు మట్టి కారణము కుండ కార్యము అనే భా కారణకార్యభావం ఉండదు అది ఒకసారి కనపడాలి ఇంకోసారి కనపడాలి ఇంకోసారి కనపడాలి ఇంకోసారి కనపడాలి పదిసార్లు కనపడాలి కనపడి ఆ ఇంప్రెషన్ మీ మైండ్ మీద గట్టిగా పడాలి అప్పుడే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ వస్తుంది కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ఎన్ ఇంప్రెషన్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ మీ మైండ్ అంతేగాని దానికి వస్తువు యొక్క స్థితితో ఎట్టి సంబంధము లేదు కాబట్టి కారణకార్యభావాన్నే పూర్తిగా నిరాకరిస్తారు అప్పుడే అజాతవాదం అనేది నిర్ధారితమవుతుంది అక్కడతో ఒక రకమైన ప్రకరణాన్ని మనం పూర్తి చేశాం ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్లో దిగుతున్నాం హేతువు ఫలము అనే ఆర్గ్యుమెంట్లోకి వస్తున్నాం ఇక్కడ కూడా మీరు ఒక రెండు గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు మానవుడిగా వీడి కుట్టాడు అసలు అహం మనుష్య ఇది సర్వప్రథమ అధ్యాస అన్నారు రతన నేను మనుష్యుడను అనేది మొట్టమొదటి అధ్యాస అదే అధ్యాస నేను మనుష్యుడను అంటే దేహాభిమానం ఉంటే అంటాడా మాట దేహాభిమానం లేకుండా అంటాడా దేహాభిమానం ఉంటే అంటాడు దేహాభిమానం అది సత్యమా అసత్యమా మరి ఇంకేం మాట మాట్లాడతాం ఎనీవే ది పాయింట్ ఈజ్ నేను మనుష్యుడనై పుట్టాను అని ముందు వీడు నిర్ధారణ చేసుకుంటాడు అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది ఏం మనిషిగానే ఎందుకు పుట్టాడు దేవతగా ఎందుకు పుట్టలేదు కొని పశువుగా ఎందుకు పుట్టలేదు అంటే పుణ్యం తక్కువ ఉంది అంచేత దేవతగా పుట్టలేదు పాపం మరీ అంత ఎక్కువ లేదు అంచేత పశువుగా పుట్టలేదు పుణ్యపాపాలు బే ఈక్వల్గా ఉన్నాయి అంచేత మనిషిగా పుట్టాడు ఓకే అయితే ఈ పుణ్యపాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి పూర్వజన్మ నుంచి వచ్చాడు ఎందుకంటే ఇప్పుడేగా వీడు పుట్టాడు పూర్వజన్మ నుంచి పుణ్యపాపాలు వచ్చాయి కాబట్టి పూర్వజన్మలోని కర్మ ఈ జన్మని ఇచ్చింది ఈ జన్మలోని కర్మ ఏ జన్మనిస్తుంది తరువాతి జన్మని ఈ జన్మలో పుణ్యం ఎక్కువైతే తర్వాత జన్మ దేవతా జన్మ వస్తుంది ఈ జన్మలో పాపం ఎక్కువైతే పశు జన్మొస్తుంది పశు పక్ష్యాది జన్మ ఈ జన్మలో మళ్ళీ పుణ్యపాపాలు ఈక్వల్గా ఉన్నాయనుకోండి మళ్ళీ మనిషిగా పుడతాడు ఏమండి ఇది ఇప్పుడు నేను చెప్పింది ఇది మామూలుగా ప్రపంచం అందరూ అనుకునే మాటే కదా ఇది ఒకప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రపంచం అందరూ అనుకునే మాటని పట్టుకుని దాన్ని మీమాంసలో పెట్టి దాన్ని ఖండించటము ఏమిటి ప్రారంభం నాకు అని అనిపిస్తుంది ఎందుకంటే ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టది మరో అనే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో మహాత్ములు వస్తారు పెద్ద పెద్ద మంది మార్పులంతా వస్తారు వచ్చి పూర్వజన్మ ఈ జన్మ నెక్స్ట్ జన్మ పుణ్యం చేసుకో పాపం చేసుకోవద్దు అనేదో ఉపన్యాసాలు చెప్తారు భక్తులందరూ వింటారు వెళ్తారు మనం కూడా అలాగే చెప్పిస్తే అయిపోతుంది కదా అది ఏమీ కాకుండా ఈ అలాతశాంతి ప్రకరణంలోకి వచ్చి ఇక్కడ దీంట్లో ప్రవేశిస్తే ఇప్పుడు నేను చెప్పిన ని ఆయన గౌడ పదాచార్యులు ఏం చేస్తారంటే దాన్ని పీకి పిండి రాపాడి రాపాడించి దాన్ని పీకే అవతలి పెడతారు వెరీ మెయిన్ థింగ్ ఎందుకంటే ఆత్మకి పుట్టుక ఉన్నదా లేదా పుట్టుక లేదు ఆత్మ కర్తయా కాదా కర్త కాదు భోక్తయా కాదా భోక్త కాదు ఆత్మకి మృత్యు ఉందా లేదు ఇప్పుడు ఈ నాలుగు పాయింట్లు మనసులో పెట్టుకుంటే ఇప్పుడు చెప్పిన సిద్ధాంతం ఏమైందండి అది ఆత్మ పుట్టలేదు మరణించదు ఆత్మకి పుణ్యపాపాలు లేవు ఆత్మ కర్త కాదు భోక్త కాదు పుణ్యపాపాలు లేవు కర్త కాదు కర్త కాదు సుఖ దుఃఖాలు లేవు భోక్త కాదు దేవతా సుఖము లేదు పశుపక్ష్యాది దుఃఖము లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ మనుష్యుడికి సుఖ దుఃఖాలు లేవు ఆత్మ ఏంటో భోక్తృత్వం లేదు కాబట్టి జన్మ మరణాలు లేవు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అంటే ఆత్మయందు సుఖ దుఃఖాలు లేవు భోక్తృత్వం లేదంటే పుణ్యపాపములు లేవు కర్తృత్వం లేదంటే మరి అటువంటిప్పుడు క్రితం జన్మలో చేసిన పుణ్యపాపాల వల్ల ఈ జన్మలో ఏదో అవుతుంది అంటే మీరు ఆత్మ ఆత్మని కర్త చేశారు భోక్త చేశారు ఆత్మకి జన్మ పెట్టారు మృత్యువు పెట్టారు మీకు అర్థమైందా ప్రిన్సిపల్ సో ఇదంతా కూడా వినడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది గతానుగతికో లోక గతానుగతికో లోక అంటే అందరూ నడిచి దారిలో నడుచుతూ ఉంటారంటే కానీ ప్రతివాడు అలా ఉండడం ప్రతివాడు అందరూ నడిచే దారిలో నడవరు కొంతమంది వాళ్ళు ఒక తమకంటూ ఒక దారి ఏర్పరచుకుని ఆ దారిలో నడుస్తారు ఇప్పుడు ఒక కారు కమర్షియల్ ఉంది దాని ఆ కమర్షియల్ ఏంటంటే అదే పర్టికులర్ కారు సబారో అనో ఏదో కారు అమెరికాలో చూశాను కమర్షియల్ ఆ కమర్షియల్ ఏంటంటే కార్లన్నీ అంతకుముందు వేసిన రోడ్ల మీద పరుగులు వేస్తాయి కానీ ఈ కారు దానికి రోడ్డే అక్కర్లేదు తన దారిని తనే తయారు చేసుకుంటుంది అని అడ్వర్టైజ్ చేస్తాయి మధ్యలో రాళ్ళు వస్తాయి రప్పలు వస్తాయి చిన్న చిన్న క్రీక్స్ వస్తాయి అన్నీ దాటుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది రోడ్డు ఉండదు దాని దాని రోడ్డును అదే తయారు చేసుకుంటుంది గౌడపదాచార్యులు ఆ స్థాయికి చెందినటువంటి ఆచార్యులు అంచేత ఆయన ఈ ప్రిన్సిపుల్ని పట్టుకున్నాడు కిరతం జన్మలో చేసిన పుణ్యపాపాలను బట్టి ఈ జన్మ వచ్చింది ఈ జన్మలో చేసిన పుణ్యపాపాలను బట్టి నెక్స్ట్ జన్మ వస్తుంది ఎవరికి నాకు నీకు నువ్వు నేను ఎవరు ఆత్మ ఆత్మకే నువ్వు చెప్తున్నది అదంతా ఇదంతా ఆత్మకేనయా నీకేం తెలిసింది ఆత్మతత్వం ఇప్పుడు చూడండి ఆ శ్లోకం హేతోరాది ఫలం ఎం ఆర్హేతు ఫలస్ హేతో ఫలస్ చానాది కథం తైరుపవర్ణ్య దీన్ని ఆది అనాది ఎనాసిస్ అని కూడా అంటారు ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన చెప్పి నేనే మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తర్వాత శ్లోకం కుదురు కానీ ఇప్పుడు ఈ జన్మ ఈ మనుష్య జన్మ వచ్చింది కదా మనుష్య జన్మ ఎందుకు వచ్చింది కిరతం జన్మలో చేసిన పుణ్యపాపాలని బట్టి వచ్చింది ఏమండి కాబట్టి ఇప్పుడు పుణ్యపాపములు ఏమిటి హేతు పుణ్యపాపములు హేతు పుణ్యపాపములకే కర్మ అంటారు కదండి కర్మ కాబట్టి కర్మ ఏమిటి హేతువు దేహము ఈ మనుష్య దేహం వచ్చింది కదా ఇదేమిటి ఫలము ఆ కర్మ యొక్క ఫలం కదా ఇది పుణ్యపాపములోకి కర్మ అని పేరు పెట్టండి కర్మ హేతువు దేహము ఫలము ఓకే అయితే క్రితం జన్మలోని కర్మని బట్టి ఈ జన్మలో దేహం వచ్చింది కదా మరి క్రితం జన్మలో కర్మ నుంచి వచ్చింది దేహం నుంచి వచ్చింది జన్మ జన్మలో కర్మ ఆ జన్మ ఆ జన్మలోని దేహాన్ని నుంచి వచ్చింది దేహంతోతే కదా కర్మ చేసింది ఆ దేహం ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు జన్మలోని కర్మ నుంచి వచ్చింది అంతకు ముందు జన్మలో కర్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆ జన్మలోని దేహం నుంచి వచ్చింది ఇప్పుడు కర్మ నుంచి దేహం వచ్చినట్ట దేహం నుంచి కర్మ వచ్చినట్టీ టూ అయితే దీనికి ఓ ఎస్కేప్ రూట్ ఉంది ఏమిటంటే ఆ ఎస్కేపు అనాది ఈ దేహము పూర్వకర్మ నుంచి వచ్చింది ఆ కర్మ ఆ దేహం నుంచి వచ్చింది ఆ దేహము అంతకు పూర్వకర్మ నుంచి వచ్చింది ఆ కర్మ ఆ దేహం నుంచి వచ్చింది ఆ దేహము అంతకు పూర్వ కర్మ నుంచి వచ్చింది ఆ కర్మ ఆ దేహం నుంచి వచ్చింది ఇదిలా ఎంతవరకు వెళ్తావు ఆది ఏమిటి దీనికి ఆది లేదు ఆది లేదు దేనికి ఆది లేదు కర్మకి ఆది దేహానికి ఆది లేదా లేదు ఓకే కాబట్టి కర్మకి ఆది లేదు దేహానికి ఆది లేదు ఓకే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వ కర్మ నుంచి వచ్చింది అంటే మరి ఈ దేహానికి ఆది ఉందా ఆది ఆది ఉంది కదండి ఆది లేకపోవడం ఏమిటండి ఈ దేహం వచ్చింది అట్లా ఆది లేకపోవడం ఏమిటో మీరు ఇవ్వాలట్టం లేదు జనరల్గా అట్లా కర్మ నుంచి వచ్చిందంటే మరి ఆది లేకుండా రావడం ఏమిటండి ఆది ఆది ఉంది కదా ఆది ఉండబట్టే దానికి కర్మ కారణం అని చెప్పారు కదండి ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వకర్మ నుంచి వచ్చింది అంటే ఈ దేహానికి ఈ దేహం ఆరంభమైనది ఈ దేహానికి ఆది ఉంది దీనికి హేతు పూర్వకర్మ ఆది ఉండబట్టే హేతు అని అడుగుతున్నారండి పూర్వకర్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేహం వల్ల వచ్చింది ఏమండి అంటే పూర్వకర్మకి ఆది ఉంది కదా ఆ దేహం వర్క్ చేస్తే పుట్టింది కర్మ కాబట్టి పూర్వకర్మకి ఆది ఉంది ఆ దేహము అంటే ఆ పూర్వకర్మకి ఆది అయిన ఆ దేహము అది ఎక్కడి నుంచి వచ్చింది అంతకు పూర్వకర్మ నుంచి వచ్చింది అంటే దానికి ఆది ఉంది చూడండి అంతకు పూర్వకర్మకి ఆది ఉంది ఆ దేహానికి ఆది ఉంది ఆ దేహానికి ఆది రావడానికి కారణం దానికి పూర్వకర్మ దానికి ఆది ఉంది ఆ దేహానికి ఆది ఉంది అలా మీరు ఎంతకాలం వెనక్కి వెళ్ళినా కర్మకి ఆది ఉంటుంది దేహానికి ఆది ఉంటుంది మరి ఏ రెండు అనాథను ఎలా చెప్తా ఉన్నాయి మీరు ఆలోచించండి వెనక్కి వెళ్ళండి వెళ్ళండి మీరు ఎక్కడ దాకా వెళ్ళినా ఎక్కడ పాయింట్ దాకా వెళ్ళినా ఏదో ఒక దేహం దగ్గరికి వెళ్తారా ఆ దేహం పుట్టిందా దేనించి పుట్టింది అంతకు పూర్వకర్మ నుంచి పుట్టింది అంతకు పూర్వకర్మ ఎక్కడి నుంచి పుట్టింది ఆ పూర్వదేహం నుంచి పుట్టింది కాబట్టి మీరు ఏ మీరు ఎంత దూరం వెళ్ళినా ఓ దేహం దగ్గరికి వెళ్తారు ఆ దేహానికి ఆదు ఉన్నట్టే కదా అంతకు ముందు స్టెప్కి వెళ్తే ఓ కర్మ దగ్గరికి వెళ్తారు ఆ కర్మకి ఆదు ఉన్నట్టే కదా మీరు ఎంత వెనక్కి వెళ్ళినా కోటి సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ఆదిలేని దేహం కానీ ఆదిలేని కర్మ కానీ మీకు దొరుకుతుందా ఆలోచించండి పెద్దలు దొరుకుతుందా దొరకదు ఎలా దొరుకుతుందండి దొరకదు మరి అనాది అంటావేమిటి వాడెవడో అనాథన్నాడు నువ్వు విన్నావు నువ్వు అన్నావు నేను విన్నాను ఏమిటి అనాది అనాథి ఎక్కడికి లేదంటే హిరణ్య దగ్గరికి వెళ్ళారు ఆయనకే అది ఉంది హిరణ్య జాయమానగుం సనోదేవ శుభయా స్మృత్యా సంయునత్తు కాబట్టి అనాది అనే మాట కోసం మనస్సు యొక్క కల్పన తప్ప వేరేంది కాదు ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ అర్థమైందండి ఇప్పుడు శ్లోకం మీకు అర్థమవుతుంది అవతారిక ఎత్ర అసం ఇతి ఏ ఆత్మైవా పరమాత్యోక్ లేదా ఏ జ్ఞానదశయ జ్ఞానదశాం జ్ఞానము కలిగిన ఏ అవస్థయ అస్యా ఈ జ్ఞానికి సర్వం ఆత్మైవ అభూత్ సర్వము ఆత్మయే అగుచున్నదో ఇది ఎలాంటిదంటే అసలు ముందు ఈ వాక్యం అర్థం చేసుకోవాలి ఇది ఎలాంటిదంటే మీరు సినిమా చూస్తున్నారు ఇప్పుడు సినిమాలో హీరో ఊరికే నేను చెప్తూ ఉంటాను నా దృష్టాంతం జస్ట్ స్టే విత్ ఇట్ వెరీ యూస్ఫుల్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ విలన్ ఏమండ హీరో మంచివాడు హీరోయిన్ చెడ్డవాడు ఒక ద్వంద్వం సైకలాజికల్ ద్వంద్వం మనస్సుకు సంబంధించి ధర్మాధర్మాలు హీరో మగవాడు హీరోయిన్ స్త్రీ బైలాజికల్ ద్వంద్వం అన్నీ ఉన్నాయి కదండి ద్వంద్వాలన్నీ ఉన్నాయి కదా హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు ఏమిటి రసం శృంగారం హీరోయిన్ హీ విలన్న కిడ్నాప్ చేసేసాడు హీరో దుఃఖిస్తున్నాడు ఏమిటి రసం కరుణం కరుణం అపోజిట్స్ ద్వంద్వలు ఉన్నాయి శృంగార రసం ఉంది కరుణరసం ఉంది ఇన్ని ఉన్నాయి ఆ తెర మీద అవునండి సపోజ్ నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా చెప్పండి ఆ తెర మీద ఈ ద్వంద్వలు హీరో హీరోయిన్ విలన్ హీరో విలన్ కూడా ఒక ద్వంద్వం హీరో హీరోయిన్ ఓ ద్వంద్వం శృంగార రసం కరుణరసం ఇంకో ద్వంద్వం ధర్మం అధర్మం ఇంకో ద్వంద్వం బాగుంది సినిమా బాగులేదు అది ఇంకో ద్వంద్వం ఇన్ని ద్వంద్వాలతో నిండి ఉంది సినిమా వాస్తవంలో ఈ ద్వంద్వాలన్నీ ఆ తెర ఉన్నాయా లేక కేవలము ప్రకాశము మాత్రమే గలదా ప్రకాశం మాత్రమే గలదు ఇప్పుడు చెప్పండి హీరో హీరోయిన్ ఆ ఇద్దరూ కూడా ప్రకాశమే హీరో విలన్ ఇద్దరూ కూడా ప్రకాశమే తెర ప్రాణము గలది ప్రాణము లేనిది రెండు కూడా ప్రకాశమే శృంగార రసము కరుణరసము రెండు కూడా ప్రకాశమే ధర్మము అధర్మము రెండు కూడా ప్రకాశమే సర్వము ప్రకాశమే ఏమండి నేను ఘటమును చూచుతున్నాను ఘటమును మీరు ఘటాన్ని స్మరించండి చూడడం మాట తర్వాత చూద్దాం ముందు స్మరించండి ఘటాన్ని స్మరించండి నేను ఘటమును నేను డెమోనిస్ట్రేట్ చేస్తాను మీరు అర్థం చేసుకోండి నేను ఘటమును స్మరిస్తున్నాను అన్నప్పుడు నేను అది చైతన్యంలో ఉందా చైతన్యానికి బయట ఉందా చైతన్యం అంటే ఎరుక నేను అని తెలుస్తుందా లేదా కాబట్టి నేను తెలివిలో భాగంగా ఉన్నది ఘటమును స్మరిస్తున్నాను ఘటము కూడా తెలివిలో భాగంగా ఉ తెలుస్తోంది కదా తెలివిలో భాగమే స్మరించడం అంటే తెలియడమే కదా అది కూడా తెలివిలో భాగమే కాబట్టి నేను ఘటమును స్మరిస్తున్నాను అని మీరు అన్నప్పుడు కర్త కర్మ క్రియ మూడు ఉన్నట్టుగా మీరు మాట్లాడారు జ్ఞాత జ్ఞేయము జ్ఞానము మూడు ఉన్నట్టుగా మీరు మాట్లాడారు వాస్తవంలో అక్కడ తెలివి తప్ప ఇంకేదైనా ఉందా నేను అన్నప్పుడు తెలివియే నేనుగా భాషించింది తెలివియే ఘటాకారంగా భాషించింది తెలివియే తెలుసుకోవడంలా భాషించింది జ్ఞాత జ్ఞానము జ్ఞేయము త్రిపుటి అనేది అక్కడ ఏమీ లేదు తెలివి మాత్రమే గలదు చూడండి ఇప్పుడు నేను ఘటమును చూ చూపుతున్నాను అన్నప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు దేహ దృష్టియా చూస్తే నేను ఇక్కడున్నాను ఘటము బయట ఉంది కానీ తెలివి దృష్ట్యా చూసి చెప్పండి ఘటాన్ని దేహం చూస్తున్నా నేను చూస్తున్నానా నేను చూస్తున్నా దేహం చూడటం లేదు కాబట్టి మీరు దేహ దృష్ట్యా చూసి నేను లోపలున్నాను ఘటం బయట ఉందని చెప్పకూడదు తెలివి దృష్ట్యా చూసి ఘటం ఇప్పుడు తెలివి లోపలుందా బయట ఉందా తెలివి లోపలే ఉంది తెలుస్తోంది కదా నేను తెలివి లోపలే ఉన్నాను కాబట్టి ఘటాన్ని స్మరించినప్పుడు ఘటము తెలివి ఎందే గలదు ఘటాన్ని చూచినప్పుడు కూడా ఘటము తెలివి ఎందే గలదు స్వామి అఖండానందజీ మహారాజు మాట చెప్పారు అంటే మరి ఇలాంటి మాటలు చాలా ఓపిక్గా దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది మీరు ఆయన ఉన్న మాట చెప్తున్నాను నేను శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని చూచిన దానికి ఇంట్లో కూర్చొని శ్రీకృష్ణుని స్మరించిన దానికి తేడా ఏమైనా ఉందా అని అడిగారు ఆయన ఇప్పుడు చెప్పిన కథ ఏమిటి దీని బట్టి మీకేమర్థమైంది ఆయన ఇంకో రకంగా అడిగారు ఇదే ప్రశ్న శ్రీకృష్ణుడు దేవాలయానికి వెళ్ళి కృష్ణుడి ముందు అలా నిలపడం చూస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుడిని స్మరించినప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు హృదయంలో కాకుండా తెలివిలో కాకుండా చైతన్యంలో కాకుండా బయట ఎప్పుడైనా ఉన్నాడా శ్రీకృష్ణుడు అసలు లేదు మరి బయట ఉండేటువంటి విగ్రహం గురించి ఇన్ని దెబ్బలాట్లు ఎందుకండి అనవసరం కదా అనవసరం కదా శ్రీకృష్ణుడు హృదయంలో లేకపోతే బయట విగ్రహం ఇక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే శ్రీకృష్ణుడు హృదయంలో ఉంటే బయట విగ్రహం ఇక్కడున్నా ఒకటే అక్కడున్నా ఒకటే విగ్రహాన్ని గురించి విరోధమే ఉంది నీ హృదయంలో వీరు శ్రీకృష్ణుడు ఉన్నాడా లేదా చూసుకోవాలి శ్రీకృష్ణుడు ఉన్నాడు విగ్రహం ఎక్కడున్నా ఒకటే అక్కడ ఒకటే ఇలా ఉన్నా ఒకటే అలా ఉన్నా ఒకటే చెక్కతో చేసినా ఒకటే రాత్రితో చేసినా ఒకటే నీ హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటాయి మీ హృదయంలో శ్రీకృష్ణుడు లేడనుకో ఎక్కతో చేసినా అదే అయింది రాత్రితో చేసినా అదే అయింది బంగారంతో చేసినా మీరు బంగారపు తాపడం విగ్రహానికి వేశారు కానీ హృదయంలో శ్రీకృష్ణుడిని స్థాపించుకోలేకపోయాక విగ్రహానికి బంగారపు తాపడం వేసేమైనట్టు కొనండి చెప్పింది ఎందుకంటే ఎత్రతో అస్య సర్వం ఆత్మైవాభూత్ చూచేవాడు చూడబడేది చూచుట అనే త్రిపుటి ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదు అంటే అర్థమైనట్ట సర్వము ఆత్మయే సర్వము ఆత్మయే సర్వము ఆత్మయే అయినప్పుడు పూర్వము అపరము కర్త కర్మ క్రియ కారణము కార్యము హేతువు ఫలము ఇలాంటివి ఉంటాయండి ఉండదు ఈ విభాగం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది ఉండదు ఇప్పుడు దాని గురించి చేయాల్సిందేమీ లేదు అలాగే ఒక పరంపరలో అలా చెప్పుకుంటారు ఆ లెవెల్ వేరు ఆ లెవెల్లో అది బానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు దీంతో రహస్యం చెప్తాం మీకు వినండి స్వర్గం ఉంది పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని చెప్పారు ఈ మాట కూడా అఖండానందజీ చెప్పారు నేను చూసి ఆశ్చర్యపోయాను అబ్బా ఏమేం ఇలా చెప్పారు ఏమిటి అంటే ఒక రెవల్యూషనరీ థింకింగ్ ఇప్పుడు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు అనే మాట దేనిని స్థాపిస్తోంది స్వర్గాన్ని స్థాపిస్తోందా పుణ్యకర్మని స్థాపిస్తోందా పుణ్యకర్మని స్థాపిస్తోంది స్వర్గాన్ని స్థాపించటం లేదు అంతే నరకం కూడా అంతే పాపం చేస్తే నరకానికి పోతారు అంటే అక్కడ నరకం ఒకటి ఉండి అక్కడ వాళ్ళు కత్తులు కటాను పట్టుకుని పొడి చేయటానికి సిద్ధంగా ఉన్నారని స్థాపించటం లేదు శాస్త్రం ఏమని స్థాపిస్తోంది పాపం చేయొద్దు అని మాత్రమే స్థాపిస్తుంది ఇది దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి ఎలా ఉంటుంది పాపం చేసిన వాడిని పొడి చేయడం కోసమే వాళ్ళు అక్కడ కాచుకులు ఉన్నారు జాగ్రత్త అని పౌరాణిక దృష్టి పౌరాణిక దృష్టికి దార్శనిక దృష్టికి ఇంత మౌలికమైన భేదం ఉన్నది ఈ భేదాన్ని మీరు గమనించారని నేను ఆశిస్తాను వాక్యవదే వాక్యవదే పుణ్యపుణ్యేన పాప పాపేన ప్రాప్నోతి వాక్యవదే కానీ ఆ వాక్యము స్వర్గాన్ని స్థాపిస్తోందా పుణ్యకర్మ యొక్క ఆవశ్యకతని స్థాపిస్తోందా పుణ్యకర్మ యొక్క ఆవశ్యకతని స్థాపిస్తోంది ఇప్పుడు మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే జైల్లో పెడతాము అన్నారు దాని అర్థం ఏంటి మేము జైలు కట్టాము దాంట్లో మనుషుల్ని పెడుతూ ఉంటాము అనే విషయాన్ని మీకు చెప్పడం కోసం చెప్పాడా లేక మీరు రోడ్డు మీద బాగా డ్రైవ్ చేసుకోండి అని చెప్పడం కోసం చెప్పాడా అంతే సరే జైలు ఉందో మానిందో అది వేరే సంగతి నిజానికి ఫస్ట్ దేర్వశనం జైలు ఫస్ట్ దేర్వశంది క్రైమ్ అప్పుడు ఈ క్రైమ్ చేసిన వాడిని ఓ చోటకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి వాడు చుట్టూ నాలుగు రాటల పాటి ఆ వైర్ వేశారు ఆ ఫెన్సింగ్ వైర్ వేశారు ఆ విధంగా జైలు పుట్టింది ఫస్ట్ జైలు పుట్టాక క్రైమ్ పుట్టలేదు క్రైమ్ పుట్టాక దానికోసం జైలు వచ్చింది కాబట్టి దార్శనిక దృష్టిలో పుణ్యపా స్వర్గాన్ని స్థాపించడం కోసం పుణ్యం రాలేదు పుణ్యకర్మ చేయమని చెప్పడం కోసం స్వర్గాన్ని ఉటంకించారు కాబట్టి స్వర్గము యొక్క సత్యాసత్యములు పాయింట్ కాదు అక్కడ ఇది ఇది రిరెలవెంట్ వట్ ఈజ్ రిలవెంట్ పుణ్యకర్మ చేయట మాత్రమే రిలవెంట్ అదేవిధంగా పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ దేహం వచ్చింది అని చెప్పడం వల్ల ఈ ప్రవాహాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పలేదు అది నువ్వు కర్మని చేసేప్పుడు మంచి కర్మను చేసుకోవని చెప్పడం కోసమే చెప్పాను ఆ మంచి కర్మను చేస్తే పుణ్య పవిత్రమైన అంతఃకరణ కలిగి నీకు ఆత్మసాక్షాత్కారం కలిగితే ఎత్రత్వస్య సర్వమాత్మ ఇవా అనేటువంటి ఆ సర్వాత్మభావమును తెలుసుకుని నీవు మోక్షాన్ని పొందాలి అందుకోసం ఈ శాస్త్రం వచ్చింది కానీ పుణ్యం చేసావు కాబట్టి మనిషివయ్యావు ఇంకొంచెం పుణ్యం చేస్తే దేవత అవుతావు ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ బుద్ధింకై కొడతావు ఆ పాపం అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి ఇవన్నీ చెప్పడం కోసం రాలేదు అవన్నీ కూడా సెకండరీ అందుకే పౌరాణిక దృష్టితోటి కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అయినమాట వాస్తవం దార్శనిక దృష్టిలో స్వర్గ యొక్క యథార్థత ఇంపార్టెంట్ కాదు నిజానికి కపిల దేవహూతి సంవాదం భాగవతంలో కపిలుడు చెప్పేశాడు స్వర్గం అనేది పుణ్యం చేసుకుంటే అమ్మా స్వర్గానికి వెళ్తారు దేవహూతితోటి కానీ చాలామంది దార్శనికులు ఆ స్వర్గం కూడా ఇక్కడే ఉంది వేరే ఎక్కడా లేదు అని చెప్తున్నారు అని చెప్పాడు నరకం కూడా ఇక్కడే ఉంది మనం దెబ్బలాడుకుని ఒకరినొకళ్ళు ద్వేషించుకుని మన నరకాన్ని మనం ఇక్కడే క్రియేట్ చేసుకుంటాం మనం అనుకుంటాం వాడేవాడో అక్కడ నరకం మన కోసం సిద్ధంగా పెట్టాడు ఇలాగానే దాంట్లో నూనెలో వేసి ఇలా వేయిస్తాడు అని అందుకే మన భ్రమ తప్ప అంతకంటించాయి కాదు అనే అది దార్శనిక దృష్టి కాబట్టి పరమార్థత ద్వైతాభావశ్రుత్యా ఉరమార్థంలో ఈ ద్వైతము హేతు ఆది ఫలము ఇలాంటి ద్వైతాలు ఏమీ లేవు ఉన్నది ఒకే ఒక ఆత్మస్వరూపము ఈ కంటిన్యూటీ ఇట్ సెల్ఫ్ ఇజ్ అ కల్పన కాలము కల్పన దేశము కల్పన సకల ద్వైతము కల్పనయే కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనిషి కృతార్థుడు కావాలి ద్వైతాభావ శ్రుత్యా ఉక్త ఆశ్రుత ఆహా అందుకో ఆ పరమార్థ సత్యాన్ని ఆశ్రయం చేసుకుని ఆ తాతిని చెప్తున్నారు మీరు పౌరాణిక దృష్టికోణాన్ని ఆశ్రయం చేసుకుంటే ఇలా చెప్పరు ఇంకోలా చెప్తారు మరోలా చెప్తారు తప్ప ఇలా చెప్పరు పరమార్థ సత్యాన్ని ఆశ్రయించుకుని మాత్రమే ఇలా చెప్తున్నారు అది కొంచెం మనసులో పెట్టుకుని చదవాలి దిగిలి ఇప్పుడు శ్లోకం చూడండి హే హేషాం అంటే వాదినాం ఈ వాదులు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు హేతోహో ఆదిహి ఫలం సో ఫలం అంటే దేహము హేతోహో ఆదిహి హేతో ఓకే హేతో అంటే కర్మకు ఆదిహి కారణము ఫలం దేహము ఒకసారి చెప్పండి ఫలం దేహము హేతో ధర్మాధర్మ కర్మకు ఆది కారణము అంతే కదండి దేహాన్ని బట్టే కదా వచ్చింది ధర్మము అధర్మము ఎక్కడి నుంచి వచ్చాయి దేహం నుంచి వచ్చాయి కాబట్టి దేహము కారణమైనది దేనికి ధర్మము అధర్మానికి మరైతే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అది అందం దేహమునకు కూడా ఆది కారణము హేతు కర్మ ధర్మాధర్మాది కర్మ ధర్మాధర్మాది కర్మకి దేహము కారణము దేహానికి ధర్మాధర్మాది కర్మ కారణము ఇది ఎలా ఉన్నది ఈ కుర్రాడు ఉన్నాడు వీని తండ్రి ఎవరు ఆయన ఆయన తండ్రి ఎవరు వీడు అని చెప్పినట్లేదు కాదులేండి ఆయన తండ్రి వీడు కాదు ఆయన తండ్రి ఇంకొకటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ చూద్దాం ఆర్గ్యుమెంట్స్లో ఉండే దోషం నేను మీకు ఆల్రెడీ పాయింట్ అవుట్ చేశాను ఈ హేతు ఫలము ఈవేళ మొదలుపెట్టామా ఇది చాలా క్లాసులు ఉంటుంది ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ కవర్ అవుతాయి అయితే ఇంకా నేను చెప్పాను కదా ఈ దేహానికి కారణము కర్మ ఆకర్మకి కారణము ఆ దేహము ఆ దేహానికి కారణము ఆ కర్మ ఆకర్మకి కారణము ఆ దేహము కాబట్టి ఇప్పుడు మీరు అలా వెనక్కి వెళ్తూనే ఉన్నారు కదా ఎక్కడ తేలుతారు బిగినింగ్లెస్ అనాది అని తేళ్తారు ఏమండి అంటే ఏది అనాది కర్మ అనాది దేహము అనాది పైన ఏమని చెప్పారు దేహానికి ఆది హేతువు హేతువునకు ఆది ఫలము అని చెప్పి ఆ నోటితోటే హేతువు అనాది దేహము అనాది ఫలము అనాది ఓ చోట ఏమో ఫలము ఆది దేహము అవుతాం దేహానికి కర్మ ఆది కర్మకి దేహము ఆది దేహానికి కర్మ ఆది ఆ కర్మకి దేహము ఆది దేహానికి కర్మ ఆది కర్మకి దేహము ఆది కర్మ అనాది దేహము అనాది ఎంత బాగుంది అనాది ఎలా అవుతాయి ఆది అవుతాయి తప్ప అనాది ఎలా అవుతాయి నువ్వు వెళ్ళు వెనక్కి వెళ్ళి ఎంత దూరంలో వెళ్తావో చూస్తాను ఓ కోటి జన్మల వెనక్కి వెళ్ళు కోటి జన్మల వెనక్కాలు ఉండే దేహానికి ఆది అవుతుందా కారణమో అనాది అవుతుందా వంద కోట్లు వెళ్ళు ఆది ఉంటుందా అనాది ఉంటుందా అనాది ఎక్కడి నుంచి వస్తుంది ఆదియే ఉంటుంది ఎనీ దేహం యూ టేక్ ఈరోజు దేహం తీసుకో కోటి జన్మల వెనక్క దేహం తీసుకో వెయ్యి కోట్ల జన్మల వెనక్క దేహం తీసుకో దానికి ఆది కర్మ అవుతుంది ఏ కర్మ తీసుకున్నా దానికి ఆది దేహం అవుతుంది అనాది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కర్మ అనాది ఆది అంటే కారణం కర్మ కర్మ పుట్టింది ఆది అంటే పుట్టిందంటే దేహం నుంచి కదా ఇప్పుడు ఈ టెల్మీ ఎ స్టేజ్ వేవ్ దెర్ ఈజ్ ఎ కర్మ విచ్ హ్యాజ్ నో కనెక్షన్ విత్ ది బాడీ అలాంటి కర్మ ఉంటుందా అనాది ఎక్కడి నుంచి అవుతుంది ఓకే ఈ టెల్మీ దెర్ ఈజ్ ఏ బాడీ విచ్ వాజ్ నాట్ బోర్న్ బై కర్మ అటువంటి దేహం ఉంటుందా మరి అనాది ఎలా ఉంటుంది అనాది అన్నారంటే ఒక కర్మ ఉంది దేహం లేకుండా ఒక దేహం ఉంది కర్మ లేకుండా అలా ఎక్కడైనా కుదురుతుందా కుదరదు ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది అదేమిటంటే ఈ దేహమునకు ఆది ఉందా లేదా ఉంది ఈ దేహానికి ఆది ఉంటే అన్ని దేహాలకి ఆది ఉంది తీరుతుంది కాబట్టి అనాది దేహము కుదరదు ఈ కర్మకు ఆది ఉందా లేదా ఉంది ఈ కర్మకి ఆది ఉంటే అన్ని కర్మలకి ఆది ఉంటుంది మీ ఊళ్ళో కా ఈ కాకి కాక అంటుందా అందా అంటే మొత్తం ఈ సృష్టిలో ఎన్ని కాకులు ఉంటే అన్ని కాకులు కాక అంటాయి అది హేతో ధర్మాధర్మాది కర్మకు ఫలస్య దేహమునకు కూడా తైహి వాదిచే అనాది ఆది లేకుండుట కథం ఏ విధముగా ఉపవర్ణియతే వర్ణించబడుచున్నది దేహమునకు ఆది కర్మ కర్మకి ఆది దేహము దేహమునకు కర్మ ఆది కర్మకు కర్మ ఆది దేహము అని చెప్పి చెప్పి దేహము అనాది కర్మ అనాది ఏమయ్యా చెవులో పువ్వులు పెట్టేవా మాకేమన్నాను How oh, can you say that? You say that? that. Deha భాం హేతో ధర్మాధర్మాదే ఆది కారణం దేహాదిసంఘా ఫలం వాదినా ఓకే అంటే ఎం వాది ఏ వాదులకైతే దేహాది సంఘాతము అంటే ఈ దేహము ఇంద్రియములు మనస్సు దేహం అంటే ఒక్క దేహమే కాదుక ఇంద్రియములు మనస్సు అన్నీ కలిపి ఈ దేహాది సంఘాతము కారణము ఆది కారణము దేనికి హేతుమునకు ధర్మాధర్మాది కర్మకు కారణము ఇది ఎలా ఉందంటే కార్యము కారణమునకు కారణము కారణము కార్యమునకు కార్యము కార్యము కారణమునకు కారణము అంతా కూడా తప్పది తది కారణం హేతు ధర్మాధర్మాది ఫల దేహాదిసంఘాత అదేవిధంగా ఫలమునకు అంటే దేహాదిసంఘాతమునకు హేతువు ధర్మాధర్మాదులు కారణము ఆదిహే అంటే కారణము ఇప్పుడు సినిమాకి వెళ్ళారండి సినిమాలో మనవడు ఉన్నాడు వీడు మనవడు అంటే వీడి తండ్రి ఎవరు వాడు వాడి తండ్రి ఎవరు వాడు వీడికి వాడు కారణం వాడికి ఆ ముసలి తాత కారణం ఆ తాతకు ఎవరి కారణం సినిమాలో సినిమాలో తాతకు ఎవరి కారణం స్వప్నం చూశారు స్వప్నంలో వీడు మనవడు ఉన్నాడు వీడు మనవడు ఎవడ కొడుకు వాడు కొడుకు వాడెవడ కొడుకు ఆ తాతగారి కొడుకు ఆ తాతగారి ఎవడి కొడుకు స్వప్నంలో కాబట్టి మనము దేన్ని జీవితం అనుకుంటున్నామో అది వాస్తవంలో ఒక దీర్ఘ స్వప్నము మాత్రమే దీంట్లో ఆది హేతువు ఫలము ఇవన్నీ కూడా మీరు పక్కాగా ఎస్టాబ్లిష్ చేద్దామంటే అది అయ్యేది ఏమీ లేదు సో ఇప్పుడు సృష్టి అనాది అన్నారు ఇప్పుడు హేతు అనాది అనాది దేహం అనాది అన్నారు కదా సృష్టి అనాది అన్నారు సృష్టి అనాది అంటే సృష్టి అనాది కాదని నేను ఇప్పుడు అంటున్నాను కదా అయితే సాది అనాది సృష్టి సాది అనాది అంటే ఆది లేనిది సాది అంటే ఆది గలది ఇప్పుడు వంధ్యాపుత్రుడు వంధ్యాపుత్రుడు అని ఒక పదం ఉంటుంది మేము వేదాంతలం వాడుతూ ఉంటాం దాన్ని అర్థం చేసుకోవాలి పంజాపుత్రుడు అంటే ఒక అమ్మగారికి పిల్లలు లేరు ఆవిడికి ఎప్పుడు పిల్లలు లేరు ఆవిడెప్పుడు గర్భవతి కాలేదు ఫర్ వాటెవర్ రీజన్ ఆవిడికి పిల్లలు లేరు ఈ అబ్బాయి ఎవరండి అంటే ఆవిడ కొడుకు ఎలా ఉన్నది ఆ మాట ఇప్పుడు సినిమాలో ఒక హీరో ఉన్నాడు వాడు వంధ్యాపుత్ర సదృష్డే కదా వంధ్యాపుత్రుడే అవుతాడు కదా ఇప్పుడు వంధ్యాపుత్రుడు అంటే అర్థమైంది కదా ఈ సన్ ఆఫ్ ఎ చైల్డ్లెస్ మదర్ అంటే సంతానములేని యువతి యొక్క పుత్రుడు వంధ్యాపుత్రుడు అంటే సంతానము లేని యువతి యొక్క పుత్రుడు ఎలా ఉందంటే మామిడి పండు ఈ పండుగ మా ఇంట్లో చెట్టుకి ఏడాది కాయలు కాయలేదండి నేను మీకు ఆ చెట్టు కాయలు కాయని చెట్టు యొక్క పండు ఒకటి మీకు ఇస్తున్నాను తీసుకెళ్ళండి అన్నట్టుంది వంధ్యాపుత్రుడు ఇప్పుడు మీరు చెప్పండి వంధ్యాపుత్రుడు అనాదియా సాదియా ఏది కాదు వంధ్యాపుత్రుడు అనాది కాదు సాది కాదు తర్వాత వంధ్యాపుత్రుడి వయస్సు ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళ లేక బిగినింగ్లెస్సా అనాదియా ఏది కాదు కాబో అసలు ఎక్కడొచ్చిందంటే సమస్య ముందు దేహాన్ని నేను అనుకోవడము మహాభ్రమ ముందు దేహాన్ని నేను అనుక్కుని ఈ దేహము దేని వల్ల వచ్చింది నేను చేసిన కర్మల వల్ల వచ్చింది ఆ కర్మలు ఎలా వచ్చాయి నేను దేహమునై ఉండి చేసినా చేశాను అని నిన్ను దేహమును నేను ఎవడనుక్కోమన్నాడు దేహమును నేను అనుకోకపోతే కర్మ లేదు కర్మ వల్ల దేహము లేదు దేహము వలన కర్మ లేదు దేహమును నేను అనుకోబట్టే ఇవన్నీ వచ్చినవి అని ఆ రకంగా మౌలికంగా దేహమే నేను అనుకునే అధ్యాస ఈ సకల సంసార దుఃఖాలకి హేతువు అని చెప్పడం కోసం ఈ మీమాంసని ఆచార్యులు ప్రవర్తనలు చేస్తున్నారు అంతేగాని మీరేదో పుణ్యకర్మ చేసుకుంటే వద్దని చెప్పడం కోసం కాదు మౌలికంగా దేహమే నేను అనే అధ్యాస తప్పు అదే సకల సంసార దుఃఖములకు కారణము అనే విషయాన్ని చెప్పండి ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం నా పూర్ణముదశాయ పూర్ణమే వాశిష్యే శాంతిశాంతిశాంతి హరి